స్తోత్రం నాయన పరిశుద్ర రాజా కృపగల దేవ మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ మూలభించిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రులని కొందనాలు నాయన ఇక్క నీ నామలిద్దరు లేక ముగ్గురు ఉంటే అందరం సెలవిచ్చిన మా అందరం మీరు దేవ ఈ సాయంకాలం సమయంలో దేవని సన్నిధిమచ్చింది దేవా మొర ఆలకించి మా విన్న పముల మురకి శవియోగ్య మాకు ఉత్తరం తండ్రి సుప్రభానికి స్తోత్రం దేవా ఈ దినాన్ని చూడలేక ఎందరో మంది నశించిపోతున్నారు దేవ దేవము రక్షించి మాకు ఈ దినాన్నిచ్చిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలను అయినా మరి పొద్దున్న నుంచి హృదయం ధర కంటి ధర చూపు ధర నడక ధర క్రియల ధర తప్పుంటే క్షమించు దేవ మన్నించదే వేసుప్రభ దేవానికి స్థుతి ఘనత మహిమ మీరు పొందుకొని దేవానికి వందనాలు మీరే ఆత్మకార్యం జరిగించి ప్రతి ప్రతి పాటల ధర వాక్యం మయం పొంది వాక్యమంత్రే మరి నీరు కట్టే తోట ఫలించే చెట్టులో మేమందరం నాటబడలు వేసుప్రభానికి వందనాలు అయినా మీరే ఆత్మకార్యం జరిగించి ఆత్మ దయ్యం కానిపోయిన ప్రతి కొట్టివేసి ప్రతి బిడల్ని అందరినీ ముట్టి తాకి స్వస్థపచ్చు దేవ క్రిసం మీరే సహాయం చేయండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నామానికి మహమ తెచ్చుకోమని ఈ రాత్రి కాలం సమయం అందరికీ మాకు తోడుగా ఉండమని యేసుగు నామలు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేజరుడక్కలు kanthi papavalena nannu kunukaka ka paadunu kanthi papavalena nannu kunukaka ka paadunu prabhu vaina yesu naku jeevitamanta paadudamu prabhu vaina yesu naku జీవితమంతా పాడుదం జడియను బెదరను నుండగా జడియను బెదరను నాయసునతునుండగా మరణపు లోయలలో నేనడేలలో మరణపులుయలలో నే నడచిన వేళలలో నీ దూడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నీ దోడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నా గిన్నె పొల్లుచున్నది శుదాత్మతో నిండెను నాగి పొర్లు చున్నది చుదాత్మతో నిండెను జిడియను బేదరను నాతో నుండగా జిడియను బేదరను నాతో నుండగా అలలా తు కొట్టబడినా నానాలు నై నుండగా అలలా తు కొట్టబడినా నానాలు నేనుండగా ప్రభు ఏసుకృపణను విడువాక కాపాడును ప్రభు ఏ విడువాక కాపాడును అభయామిచీ నన్ను ఆదరికి చేర్చును అభయామిచీ నన్ను ఆదరికి చేచ్చును జడియను బెదరను నాయస్తు నాతో నుండగా జడియను బెదరను నాయసునతుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరినను పర్వతాంలు తొలగినను మేటలు తరినను నీ కృపణను విడువాదు ీ నిబంధన తొలగా మీ కృపణను విడువాదు నీ నిబంధనతోలగా సమాధానములే నన్ను నడవ చేయను నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయను నా తుండగా జీయను బదారును నా ఉండగా గడా కారములుచిన వేలూ గాడాకారములు నే నచన వేలూ కంటి పాపవలె నన్ను కును కాక కాపాడును కంటి పాపవలెనన్ను కొను కాపాడును ప్రభువై నేసునకు జీవితమంతా పాడుదం ప్రభువై నయే సునకు జీవితమంతా పాడుదం జెదరను నాయన జడియను బెదరను నాయనండగా హలో లియ థ్యాంక్ యూస్తారు నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ఇహే నా ప్రాణ ప్రియుడా మన నిన్ను వీడి క్షణమైన ఏ నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ఏ స్థైయా నా ప్రాణ ప్రియుడా మన గలన నిన్ను వీడిక్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన గలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ీ నా తోడవై నీవే నా జీవమై నారుదిలో నిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడై నీవే నా జీవమై నారుదిలో నిలిచిన జ్ఞాపికవై అనువనువునా నీ కృప నిక్షిప్ నను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువు నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడిక్షణమైన ఏ సైయా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము <Ni> mai, mai, mai, mai, ీే నా శైలమై నివే నా శృంగమై నా విజయానికే నీవు బుజబలమై నీవే నా శైలమై నివే నా శృంగమై నా విజయానిీవు బుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెను దియక విను ప్రత్యక్షమై నను వెను దియక నా ప్రాణ ప్రియుడా మనగలన గలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము <Ni> ve guvai, alayamai, ీే వెలు నీ ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమర లోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసను అమర లోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమిచ్చేసేదను ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా గలనా నిన్ను వీడిక్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ఏ స్తైయా నా ప్రాణ ప్రియుడ మనగలనా గలనా నిన్ను వీడి క్షణమైనా ఏ నా ప్రాణ ప్రియుడా మనగలనా గలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము స్తోత్రం పరిసిద్ధ మహానద్ర సోత్ర జీవోదేవుడు ఏసేయా నీకు వందలాచరించిన జరుగుతుంది గొప్ప దేవుడా మంచి దేవుడా ఏసేవా నీకు వందలాచరించిన జరుగుతుంది అండ్ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఈ ధన్యతలకు ఎంతో మంది నశించిపోయిన జరుగుతుంది ఈ చిత్రంతో అవన్నీ యొక్క గొప్ప ప్రణాళికతోటి మనం నడిపిస్తున్న విధానం బట్టి నీకు కానీ చిత్తాన్సారాలు మేము దీవించబడడానికి నీ కృపా కార్యక్రమంలో దాచండి నేను వాక్యం ద్వారా ఆయా మేము పడిపోయి ఉంటే మనల్ని లేవనెత్తండి అయా మా ఏదైతే లోపం ముందో దాన్ని సరిదిద్దండి అదకండి మీ మేము జీవించబడాలని అదకండి గొప్ప దేవ వేసేయండి కొందనా చరిస్తున్నాం గొప్ప మెలతోడు మనల్ని ముందర నడిపించండి వాక్యాన్ని దొంగలించకుండా నీ కృపా కార్యక్రమంలో మనల్ని కాపాడాలని ఎదుగుతండి నీ చిత్తాను సరణాన్ని ఆశీర్వదించుకోండి ఏసినట్టు తండ్రి ఆ యోహన్స్ వార్త యోహన్స్ వార్త ఆరో అధ్యాయం యోహన్స్ వార్త ఆరో అధ్యాయం లేముంటది అంటే మనం మొదటి మొదటి వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు చూసుకుంటే చాలా మంది జన ఆయన వెంబడిస్తా ఉంటారు వెంబడించినప్పుడు తిండి లేకుంటే దేవుడు ఒక సూచక క్రియ చేసి వాళ్ళకు తినడానికి సమృద్ధిగా ఆహారాన్ని వాళ్ళకి దేవుడు ఇస్తాడు ఆ ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత ఇంకా సమృద్ధిగా ఇంకా మిగులుతుంది వాళ్ళకి అల్లు ఈ ఆరోగ్యం మొదటి వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు దాని గురించి వివరణ ఉంటుంది కానీ దేవుడు ఏ విషయమై ఆహారం ఇచ్చాడు ఆహారం ఇవ్వడానికి గల కారణం ఏంటి ఆహారం ఇస్తే వాళ్ళు శారీరకంగా తీసుకున్నారా ఆత్మానుసారంగా తీసుకున్నారా అనేది కొన్ని విషాదేవుడు ఇక్కడ కృప్తంగా వివరిస్తాడు ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుంచి చదువుతాం యోహాన్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై వచనం చదువుతున్నా సముద్రపు అడ్డద సముద్రపు టరిన ఆయనను కనుగొని బోధ కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితామని అడగదా కదలియ ఇక్కడ ఏం చేశారంటే ఆయన యొక్క శిష్యులు కేసు కేసుని కనుగొని ఎప్పుడు వచ్చినావని చెప్పేసి అడుగుతాను మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అవలుయ దేవునికి స్తోత్రం దేవుడు ఇక్కడ ఉన్నాడంటే సూచన చేయడం వల్ల దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం లేదంట మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తిగా తృప్తి పొందట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అవలుయ ఏం చేస్తుందంట దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతున్నారంట కానీ దేవుడు ఏదైతే ఆహారం ఇచ్చిండో శరీరానుసారంగా ఆ శరీరానుసారమైన ఆహారం కోసం వాళ్ళు తృప్తిగా తినడానికి సంతోషపడడానికి వాళ్ళ లోకానుసారమైన ఏదైతే జీవితం ఉందో సంతోషపడడానికి శారీరక సంబంధమైన ఏదైతే క్రియలు ఉన్నాయో సంతోషపడడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంట హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారంట హరళీయ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇరవై ఆరో వచనంలో భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలుయ్య ఏం చేస్తున్నారంట శిష్యులు హ్యాపీగా తింటున్నారంట హ్యాపీగా తిని ఏం చేస్తున్నారంట నిశ్చయంగా సంతోషపడతా ఉన్నారంట తినడం వల్ల ఇంకా చూడండి ఆరో అధ్యాయం లోహన్సు వార్త ఇరవై వచనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య కలగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అలుయ క్షయమైన క్షయమైన అనే పదానికి అర్థం ఏంది అంటే కనిపించేది హలి కనిపించేది ఆహారం ఏంటిది మనం రోజు అన్నం తింటాం పప్పు చికెన్ మటన్ అని అది ఇది అన్ని రకాలుగా ఫుడ్ మనం తింటా ఈ క్షయమైన ఆహారం కొరకు ఏం చేస్తారంట కష్టపడు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలగజే అక్షయమైన ఆహారము అక్షయమైన ఆహారము అక్షయం అంటే ఏంటి కనిపించని క్షయం అంటే కనిపించేది అక్షయమైన అంటే కనిపించండి కనిపించని ఆహారం కొరకే కష్టపడి ఏమంటుంది దేవుడు ఇక్కడ వ్యవహాన్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిండి ఏమంటుందంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడేకుడు కానీ నిత్య జీవం కలుయ ఏంటంట నిత్యము జీవము కలుయ నిత్య జీవము అంటే ఏంది జీవము అంటే బ్రతికుండడం నిత్యం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ బ్రతికుండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పేసి దేవుడు ఇక్కడ వివరిస్తా మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఎందుకైతే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను హలియ క్షయమైన ఆహారం మనం సంపాదించుకొని రోజంతా క్షేమ మనకు వస్తుంది అది అది దేవుని కృపతోటే వస్తుంది కానీ అక్షయమైన ఆహారం కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుంది దేవుని కృప వలనే అది వస్తుంది ఎప్పుడు వస్తుంది దేవునిలో ఎప్పుడైతే మనం లోబడి తన ఆజ్ఞలు పాటించుకుంటా ఆయన నియమాలు పాటించుకుంటా ఏసు క్రీస్తుని నడుచుకుంటామో అప్పుడు మాత్రమే అక్షయమైన ఆహారము మనం భుజించడానికి అర్హులమవుతాము అలుయ ప్రధా అంటున్నాడు మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును అలుయ ఏం చేస్తాడంటే దేవుడు క్షయమైన ఆహారం ఇస్తాడు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అక్షయమైన ఆహారం కన్పి ఆహారం దాన్ని మనకి ఇచ్చిన అంట ఇందుకై దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు ఇరవై వచనం వారు మేము దేవుని క్రియలు జరిగించేటప్పుడు ఏం చేయబనని ఆయన అడగగా అలుయ ఆ శిష్యులకు అర్థమైపోయింది ఏమర్థమైంది అంటే వీళ్ళు తిండి కోసము రోజు వాడుకునే అవసరతల కోసం ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నారు తప్ప దేవుణ్ణి ఎందుకు వెంబడించాలా అనే ఆలోచన మర్చిపోయారు వాళ్ళు అలుయ్య ఈ పన్నెండు మంది శిష్యులు ఏం చేస్తున్నారంటే అక్షయమైన ఆహారం కోసం కనిపెడతలేరు కానీ క్షయమైన ఆహారం కోసం కనిపెడతా ఉన్నారు దానిని ఏసుక్రీస్తు గమనించండు వాళ్ళ విశ్వాసం ఎట్లుందనేది గమనించండు అందుకే ఏమంటున్నట్టే మేము దేవుని క్రియలు జరిగించేటప్పుడు ఏం చేయవనని ఆయన అడగా ఏసు ఆయన పంపిన వాణి అందో మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను హలుయ చూడండి గమనించండి విశ్వాసము టాపిక్ ఏమొస్తుందంటే మళ్ళా విశ్వాసం అనే వస్తుంది క్షయమైనది అక్షయమైన టాపిక్ గురించి మనం చూస్తా ఉన్నాం క్షయమైనది అంటే కనిపించేది అక్షయమైనది అంటే కనిపించేది కనిపించని ఆహారం కోసం మనం పాటు పడాలంట ఇంకేమంటుండో దాన్ని పాటపడడానికి అది లభించడానికి అది పొందడానికి గాను మనం ఏం చేయాలంట పంపిన వాణి అందు ఆయనను పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ హవియ మరి ఏమైతేది విశ్వాసంతో మన జీవితంలో ఏదైతే శ్రమ కోసం నువ్వు బాధపడతా ఉన్నావో ఏదైనా సమస్య కోసం నువ్వు బాధపడతా ఉన్నావో నా జీవితంలో ఇది జరుగుతలేదు ఇది కాదు ఇంకా ముందడిగి పోదు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో అదే మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే మనం విశ్వాసం పెడతామో అప్పుడు మాత్రమే జరుగుతుంది కదా మనం గమనించుకుంటే కనుక అదే హెబ్రియలకు పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది మనకు తెలుసు అందరికీ వచనం ఒకసారి చూడండి హెబ్రుయులకు పదకొండో అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నట్టే విశ్వాసం అనున్నది నిరీక్షింపబాడు వాటి యొక్క నిజ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అలుయ విశ్వాసం అంటే ఏంటిదంట ఏదైతే మనం పొందుకోవాలని ఆశపడతా ఉన్నామో అది ఉన్నదని నిజంగా దానికి రూపం ఉన్నదని చెప్పేసి ఫస్ట్ మనం నమ్మాలంట అదృశ్యమైన ఉన్నమనటకు రుచివై ఉన్నది అలుయ్యా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఏదైనా విషయం కావాలని అనుకుంటున్నాం గర్భఫలం కానీ జాబ్ కానీ ఇంట్లో కానీ ఏదైనా సామాన్లు కానీ ఏదైనా లోకానుసారంగా కానీ ముఖ్యమైనది ఏంటి ప్రాముఖ్యమైనది అక్షయమైన ఆహారం కోసం కనిపెట్టమన్నాడు కదా దేవుడు ఇక్కడ ఏమంటుండంటే విశ్వాసం పెట్టాలంట విశ్వాసం అనేది ఏంది నిరీక్షించడానికి నిజస్వరూపం అంట అదృశ్యమైనవి ఉన్నవనేది రుజువు అంట దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందరి ప్రపంచంలో దేవుని వాక్యం వలన ఉన్నవి అందును బట్టి దృశ్యమైనది కనబడేవి పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొలుచున్నాము కలుయ విశ్వాసం అనేది ఏంటంట వాక్యం వలన నిర్మాణమైనది నిర్మాణమైనవి విశ్వాసం ఏంటంట వాక్యం చేత దృఢపరచబడుతుంది చారాయి అబ్రహాం వాగ్దానం పొందుతున్నారు ఏంది తొంభై తొమ్మిది సంవత్సరాలకు మీకు గర్భఫలం తెరుస్తా గర్భఫలం ఇస్తా ఇస్తా ఎప్పుడు ఇస్తావు ఏ టైంకి ఇస్తావు ఎట్లు ఇస్తావు ఇస్తావా ఇయ్యవా ఎన్ని సంవత్సరాలకు ఇస్తావు మళ్ళా అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళిద్దరు ఏ మాట ఒక్క మాట కూడా అబ్రహాం అడగలే అబ్రహాం ఏమన్నాడు నీకు అంటే ఆయన నాకు చచ్చిపోయిన తర్వాత ఇస్తావా ముందే ఇస్తావా అవన్నీ ఏం క్వశ్చన్ అయ్యకుండా గమ్మున దేవుడు ఇస్తా అన్నాడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఎప్పుడన్నీ ఏసుక్రీస్ ఎప్పుడన్నీ అని నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసం పెట్టిండు చూడకుండానే పెట్టేదాన్ని విశ్వాసం అంటారు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని చెప్పేసి ఎప్పుడైతే నమ్ముతామో దాన్ని విశ్వాసం అంటారు ఇదే చెప్తున్నాడు ఏసుక్రీస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అదే యువహన్స్ వారితో ఆ రదయం ఇరవై తొమ్మిదో వచ్చినా ఆయన పంపునే వాణి మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియాని వారితో చెప్పాను హలియా ఎవరిపైన విశ్వాసం పెట్టాలా మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే పలానా వ్యక్తి దగ్గరకు పోతాం హలుయ నా జీవితంలో భయం జరుగుతుందా పలాన దగ్గరకు పోతాం ఒక వస్తువు లేదా పలాన దగ్గరకు పోతాం ఒక జాబ్ కోచింగ్ పోతాం ఏదో కానీ నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నేను ఆశీర్వదించాలంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు హలుయ అదేంటిది విశ్వాసం విశ్వాసం ఎట్లుండాలి నాకు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడో అందరికి ఇస్తున్నాడు నాకెందుకు ఇస్తాడు ఇలాంటి విశ్వాసం కాదంట ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియా అని వారితో చెప్పాను అలుయ ఏందంట మన క్రియలు నెరవేర్చడం అంటే ఏంది దేవుని అందరు మనం ఏం చేయాలంట విశ్వాసం పెట్టాలంట ముప్పై వచ్చినం వారు మేము మేము చూసి నేను విశ్వసించడానికి ఏ సూచక్రియ చూ చేస్తున్నావు ఏమి జరిగించుతున్నావు అలుయ ఏందట చాలా మందికి ఆహారం పెట్టిండు క్షయమైన ఆహారం పెట్టిండు దేవుడు అవన్నీ చూసి ఏసుక్రీస్తుని వెంబడిస్తుంట ఈ పన్నెండు మంది శిష్యులు వెంబడించడమే కాకుండా ఏ స్క్రీన్స్ మరి మేము ఏం చేసి సెట్ కావాలా అని చెప్పేసి అడిగితే ఆయన ఎక్కువస్తా ఉన్నాడు ఏం చేయాలంటుడు మీరు విశ్వాసం పెట్టి ఎప్పుడైతే క్రియ చేస్తారో అప్పుడు అప్పుడు నిత్య అనే అక్షయమైన ఆహారం పొందుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది లోకానుసారం అట్లా అర్థమవుతుంది ఉపయోగవచనం మేము చూసి నిన్ను విశ్వసించేటప్పుకు ఏ సూచక్రియ చేస్తున్నావు ఏది చేస్తే నేను నమ్మాలా మాకు ఏదో ఒకటి చేసి చూపి అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారంట ఇవా నువ్వు చేసినావు అనుకో ఆ నువ్వు చేసినవని మేము నమ్ముతాము అని చెప్పేసి అంటున్నారు కానీ అదే ఫిబ్రవరిలోకి పదకొండవ దేమ దేవుడేం చెప్పాడు నువ్వు చేసినాక నమ్మడం కాదు చెయ్యక ముందుకే ఆయన చేస్తాడు ఆయన ఒక్కసారి మాటించినట్టే మాట తప్పడు లేనప్పుడు ఖచ్చితంగా చేశాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు మాత్రమే మన జీవితంలో విశ్వాసం అనేది ఫలించుకుంటూ పోతా ఉంటది అలుయ్య అదే చెప్తా ఉన్నాడు వీళ్ళేమంటున్నారు క్రియరూపంగా మాకు చూపి ఇప్పుడు చేసి చూపి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు భుజించుటకు పర్లకు నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి కౌల్యం ఆ ఇజ్రాయల్ పెద్దలు అర అరణ్య మార్గంలో పోయేటప్పుడు ఏం చేసిండోడు దేవుడు ఏసుక్రీస్తూ పర్లోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి కాబట్టి ఏసు పర్లోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పర్లోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అలుయ ఏమంటు వాళ్ళు క్రియ చేసి చూపియాన్ని అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే కోసం యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఏదైతే పాత నిబంధులో వాళ్ళు ఆహారం భుజించారో అది మోస ఇయ్యలేదు ఎవరిచ్చారని చెప్తుండే యేసుక్రీస్తు దేవుడే పర్లోకం నుంచి వాళ్ళకు పంపించండు కాకపోతే ఈ మోస ఎవరైతే ఉన్నారో పాస్టర్గా సేవకునిగా ఆయన ఏం చేసిండంట ఆ అయ్యా వీళ్ళ ఆహారం కోసం బాధపడతా ఉన్నారు వీళ్ళకు ఆహారం దయచేయి ఈ మీడియేటర్ ఎవరైతున్నారో పాస్టర్ గా సేవకునిగా ఉన్నాడో ఆయన జస్ట్ ప్రాధం చేసిండడు కానీ ఆయన ఇయ్యలేదు అలుయ ఆయన ఏం చేయలేదు ఇయ్యలేదు ఎవరు చేశారంట ఆ కార్యం ఏసుక్రీస్తు మాత్రమే చేసిండట ముప్పై రెండవ వస్త్రం నుండి వచ్చు ఆహారం మోసే మీకు నా తండ్రియే పర్లోకి నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అలుయ ఏం చేస్తుందంట పరలోకం నుండి వచ్చే ఆహారం ఎవరు అనుగ్రహిస్తారంట ఏసు క్రీస్తు మాత్రమే అనుగ్రహిస్తుందంట పరలోకం నుండి దిగివచ్చు ఆ లోకం నాకు జీవం నిచ్చినదే దేవుని అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచ్చున్నాని వారితో చెప్పాను హర్లుయాన్ ఏంటంట పరలోకం నుండి దిగివచ్చి లోకం జీవం నిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను హర్లుయాన్ పరలోకం నుంచి దిగి ఎవరు ఏసుక్రీస్తు మాత్రమే లోకానికి జీవం ఇచ్చింది ఎవరు మనందరం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం మనకు తెలియకపోతుండే కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనను కాపాడుకున్నాడో అనేది ఉంది జీవ మార్గం అనేది ఉన్నది ఏసుక్రీస్తులో రక్తంలో కడగబడి ఏసుక్రీస్తు మన పాపిటేశం ఎప్పుడైతే వండుకుంటామో మనం నిత్య జీవం తెలిసింది ఎట్లా తెలిసింది అది ఏసుక్రీస్తు బలియాగ మవ్వడం వల్లనే తెలిసిందంట హియన్ ఇక్కడ చూడండి దేవుడు అనుగ్రహించే ఆహారం ఏమన్నదని మీతో నిత్యంగా చెప్పుచ్చునది వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది అందుకు వేసువారితో ఇట్లా నేను జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడనూ దప్పి కొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని హరియా నిజమైన ఆహారం జీవమైన ఆహారం ఎవరంట యేసుక్రీస్త అంట ఆయన ఒకవేళ మనం నిలిచి ఉంటే ఏం మనకు ఎంత మాత్రం ఆకలి విశ్వాసం ఎవడు పెడతలేడంట దప్పి కొంటా ఉన్నారంట హలుయ కాబట్టి ఏం చేయాలా దేవుని చిత్తానుసారంగా క్షయమైన ఆహారం కోసం కాకుండా అక్షయమైన ఆహారం కోసం మనము పాటు పడాలా ఇంకా చూడండి ముప్పై వచనం తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎద్దుకు వత్తు నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో బయటికి తీసివేయను త్రోసివేయను అలుయ ఏ సమస్య కానీ ఏ బాధ కానీ ఏ ఇబ్బంది కానీ దేవుడు ఏమంటుడు నీకు సమస్య వచ్చినప్పుడు కొన్ని రోజులు ఇబ్బంది పడుకుంటా అని చెప్పేసి అంటున్నాడు దేవుడు ఎంత మాత్రం అంటాడు ఏమంటుడు నా యుద్ధకు ఏ సమస్యతో మీరు వచ్చినా కూడా నేను ఎంత మాత్రము మిమ్మల్ని బయటకు తోసివేయను నా ఇష్టం నెరవేర్చుకునేటకు నేను రాలేదు నన్ను పంపిన చిత్తం నెరవేర్చడకే పనులకు నుండి దిగి వచ్చి ఏం చేసిందంట తండ్రి యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిందంట అలుయ మనం అప్పటి నుంచి గమనించే విషయం ఏంటంటే క్షయమైన ఆహారం కోసం అంటే మనం ఏం చేస్తున్నాం కొద్దంతా మనం చేసేది మన కడుపు కోసం మన తిండి కోసం బట్ట కోసం అన్ని విధాలుగా మనం కష్టపడుతూనే ఉంటాం రేపు ఏం వండుకోవాలా ఏం బట్ట వేసుకోవాలి ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నాం అక్షయమైన ఆహారం ఏదైతుందో దానికోసం మనం నెక్స్ట్ ఏం చదవాలా దేవుని గురించి ఏం తెలుసుకోవాలి అని ఆలోచన మనం పెట్టుకోలేకపోతున్నామన్నమాట అలుయ కాబట్టి ఏం చేస్తుండు క్షయమైన వాటి కోసం క్షమ పడకండి కానీ అక్షయమైన ఆహారం కోసం క్షేమ అని చెప్పేసి యేసుక్రీస్తు ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నాడు హలుయ య యోహాంశు వార్త అధ్యాయం నలభై వచనం కుమారుని చూచి ఆయన ప్రతివాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తం హలుయుక్రీస్తు చిత్తం ఏంటంట ఆయన ఎందు ఫస్ట్ విశ్వాసం ఉంచాలంట ఎవరెవరు నిత్యజీవం పోల ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంతే దిన నేను వాన్ని లేపుతున్నాను అరులుయ ఏమంటుండే ఏసుక్రీస్తూ అంతే దినంట మనల్ని ఏసుక్రిస్తూ లేపుతాడంట అరులుయ నలభై ఒక్క చూడండి కాబట్టి నేను పర్లోకి నుండి దిగి వచ్చిన ఆయన చెప్పినందున యూధులు ఆయనను వచ్చి సనుగొనుచు ఈయన యూసేఫ్ కుమారుడు అని ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మనం మెరుగుదం కదా నేను పర్లోకి నుండి దిగి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు అనేది అందుకు వేసు మీలో మీరు సనుగు కొనకుడి హలుయ ఏమంటుండి ఇక్కడ ఏసుక్రీస్తు నేనే నిత్యమైన జీవా ఆహారం అని చెప్పేసి అంటా ఉన్నాడు హలుయ జీవా అని నేనే చెప్తాడింది పర్లోకి నుంచి వచ్చిన దేవుణ్ణి నేనే అని చెప్పేసి చెప్తాడింది అని చెప్పేసి వాళ్ళు వానికి ఏమైపోయిందంట వాళ్లకు సనుగుడు మొదలైపోయిందంట నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షిస్తే కానీ ఎవడనో నా ఎద్దుకు రాలేడు అంతెద్ద నేను వాణ్ణి లేపును హలుయ ఇంకేమంటుండు చూడండి నలభై ఆరో దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూచి ఉండలేదు ఎవరు నమ్ముతారంట ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడు ఆయన నిజంగా మన కోసం పాటు ఉన్నాడు మన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఎవరు నమ్ముతారంట ఎవరైతే ఏసుక్రీస్తు అక్షయమైన ఆహారం కోసం కనిపెడతారో ఏసుక్రీస్తు రక్తంలో కడగబడతారో ఏసుని క్రీస్తు నామంలో బాప్షం వాళ్ళు మాత్రమే చేయగలుగుతారంట ఇక్కడ ఏమంటాడు నలభై ఆరోచనం దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు హలుయ ఎవరైతే ఏసుక్రీస్తుని అమ్ముతారో వాళ్ళు మాత్రం ఏసుక్రీస్తుని చూడగలుగుతారంట ఆయన తండ్రిని చూచి ఉన్నాడు విశ్వసించువాడు నిత్య గలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయేది అలుయ దీన్ని తినివాడు చావుకునున్నట్లు పర్లకు నుండి దిగివచ్చిన ఆహారం ఇదే అలుయ ఏది పర్లకు నుండి దిగువచ్చిన ఆహారం పరిశుద్ధమైన బల్లనే మనకు జీవమైన ఆహారం హలుయ అక్షయమైన ఆహారం అంటే ఏంది పరిశుద్ధమైన బల్ల హలుయ పాత నిబంధనలో ఎవరైతే ఇజ్రాయల్ ప్రజలు ఆహారం కోసం మొరుపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండంటే పర్లోకం నుంచి మన్నాను కురిపించండు అంటే ఎవరైతే సైన్యములు దేవునికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తినే ఆహారాన్ని ఏం చేసిండో అరణ్యంలో ఉన్న ఆ ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తినిపించండు ఆ మన్నాను తిన్న తర్వాత వాళ్ళు చనిపోయారు కానీ ఇక్కడ ఎవరైతే ఇప్పుడున్న కాలంలో ఈ మొక్క పరిశుద్ధమైన బళ్ళను ఎవరైతే తింటారో వాళ్ళు ఏం చేస్తారంట నిత్య జీవానికి అర్హులైతారంట అక్షయమైన ఆహారము అంటే అదే హలుయ దీన్ని తినవాడు చావకుండాన్నట్లు పర్లోకం దిగివచ్చిన ఆహారం ఇదే హలుయ దీన్ని తినేవాడు ఏం చేస్తాడంట చనిపోడంట ఎక్కడికి పోతాడంట పర్లోకం పోవడానికి ఇదొక రుజువు హలుయ ఒక ట్రైన్ కానీ ఒక బస్సు కానీ ఎక్కితే మనకు ఫస్ట్ ఏం చేస్తాడు వాడు టికెట్ టికెట్ లేకుండా ఎక్తామా మనం ఎక్కాం దానికట్లనే ఎస్కృష్ణంలో రక్తంలో కడగబడి ఎస్కృష్ణంలో బాపిడేషన్ తీసుకొని మనం పరిశుద్ధంగా ఉన్నామని రుజువైంది బళ్ళ తీసుకోవడమే పాపం పొందుకుంటే బళ్ళ తీసుకుంటామా మనం తీసుకోలేం పరిశుద్ధమైన బళ్ళను ఎప్పుడు తీసుకుంటాం మనం విశ్వాసం పెట్టి ఈయన నిజమైన దేవుడు ఎన్ని శ్రమలు కానీ ఎన్ని సమస్యలు కానీ తప్ప వేరొకరు ఎవరు చేయరు అని చెప్పేసి ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనలో జీవిత కార్యాలు జరుగుతాయంట హూయ్య యాభై వచనం ఆరోగ్యం మెహోన్ స్వార్థ దీన్ని తినవాడు చావకున్నట్టు పర్లకు నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పర్లకు నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అలుయ కదా ఏసుక్రీస్ చనిపోయి ఆయననే ఆయన యొక్క శరీరం ఏం చేస్తున్నాం మనం బళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం ఇది ఏసుక్రీస్ యొక్క శరీరం అని చెప్పేసి విరుస్తాం ఇది ఏసుక్రీస్ యొక్క రక్తం అని చెప్పేసి విరుస్తాం మరి మనుషుల రక్తం కానీ శరీరం తింటే మనం ఏం చేస్తాం మనం చనిపోతాం అలుయ కానీ ఏసుక్రీస్తు రక్తం అంటే మనుషుల మనుషులది తింటే మనం చనిపోవాలి కదా మరి ఏసుక్రీస్తు తింటే మనం ఎందుకు జీవంలోకి పోతున్నాం ఇది పరిశుద్ధమైన బల్ల హలుయ కదా అదే అంటున్నాడు ఇక్కడ జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూనూ జీవించును హలుయ ఏది భుజించాలంట పరిశుద్ధమైన బల్లలో మనం ఖచ్చితంగా చేయివేయాలా పరిశుద్ధమైన బలలో మనం ఎప్పుడు నిత్య అంటే మనం చచ్చేదాకా దానికి ఆస్కారం దేవుల్లో మనం ఉన్నాం ఇదే రోజు కాబట్టి ఏం చేయాలంటే బళ్ళ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అది కూడా ఎట్లా తీసుకోవాలా పరిశుద్ధంగా తీసుకోవాలా పాపంలో ఉండి అది తీసుకోకూడదు ఎందుకు ఎవరిని పూజిస్తున్నాం మనం ఏసుక్రీస్ పూజిస్తున్నాం పూజించిన తర్వాత మనం ఏమవుతున్నాం పరిశుద్ధనం అవుతున్నాం పరిశుద్ధంగా అయిన తర్వాత ఏమవుతుంది నిత్య జీవం ఆస్కారం ఎక్కువ ఉంటుంది అలుయ్య మరియు నేనిచ్చే ఆహారం లోకానికి జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను కదా ఆయన యొక్క శరీరం ఏం చేసిందంటే మన కోసం చనిపోయింది ఎసుక్రీస్తూ ఆ యొక్క శరీరంలో మనకేముందంట మోక్షం ఉంది జీవాహారం ఆయననే ఎసుక్రీస్తే పరిశుద్ధమైన బళ్ళను మనం అందుకే తీసుకుంటాం కదా మనం ఏం చేయాలంట లోకానుసారంగా విశ్వాసం పెట్టాలా క్రియ చూపించాలా క్షయమైన ఆహారం కోసం అంటే కనిపించే ఆహారం కోసం కాకుండా అక్షయమైన ఆహారం అంటే కనిపించని ఆహారం కోసం మనము ప్రాయాసపడాలంట హరియ కదా ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారు మన్నాను తినరు దేవుని దేవుని కార్యాలు ఏదైతే సూచకులు చూసిరు కానీ ఏదైతే మోక్షం పోవడానికి వాళ్ళు ఏం పాటు పడలేదు అంటే ఏం పరిశుద్ధంగా జీవించలేదు అంటే విశ్వాసం పెట్టలేదు ఆయన మీద తిండి పెడితే తిండి అని చెప్పేసి అన్నారు తప్ప అది జీవాహారం అంటే జీవం కోసం పోవడానికి నిత్య జీవం కోసం పోవడానికి అనేది వాళ్ళు ఆలోచన చేయలేదు కానీ ఇప్పుడు మనమున్న మనము అదే ఇజ్రాయల్ ప్రజలాగా మనం జీవించే మనకు ఏం ప్రయోజనం లేదు కదా మనం ఏం చేయాలా పరిశుద్ధ ప్రసిద్ధమైన బలంలో మనం చేవేయాలా నిత్య పాపం జోలికి వెళ్లకుండా ఏసే నిజమైన దేవుడు ఆయన పైన విశ్వాసం చాలా ఎన్ని క్రమ కానీ ఎన్ని కష్టాలు కానీ మన జీవితాలు ఎంత పెద్ద ఎక్కట్లు ఇబ్బందులు ఏమైనా ఉండదు లోకానుసారంగా ఎంతమంది కన్నా చెప్తాం ఆ సమస్య వాళ్ళు తీరుస్తారా తీరు హ ఎవరు చెప్పుకోవాలా మనం ముర మాత్రమే చెప్పుకోవాలా నిత్య జీవము పొందుకోవాలా ఖచ్చితంగా చేయాలి క్రియ ఎప్పుడు చేస్తాం మనప్పుడు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు మాత్రమే క్రియ చేస్తాం విశ్వాసం ఓరుపెట్టాలా దేవుడు పెట్టాడు మనం పెట్టాలి ఎవరి మీద నమ్మకం పెట్టాలా మనుషుల మీద కాదు వాళ్ళవీల మీద కాదు ఎవరి మీద పెట్టాల ఏసు క్రీస్తు మీద మాత్రమే పెట్టాలా హలియా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుడు కాక థ్యాంక్ అక్క పరిసిద్ర మహనద్ర సౌనద్ర జీవన దేవుడు వేసాయానికి వందనాలు చూసిన అయితే గొప్ప దేవుడా మంచి వందనాలు రాత్రికాల సమయంలో ఆరాధించడానికి స్థుతించడానికి మొక్కరిల్లడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చేసి పెడుతుంది వాకింగ్ ద్వారా రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడిన జరుగుతుంది దాన్ని బట్టి వందనాలు చేస్తున్నాము అయా లోకంలో కనిపించే ఆహారం కోసం పాటు అక్షయమైన ఆహారం అయా నిత్య జీవం ఇచ్చే ఆహారం మీరు ఇచ్చిన బల్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మేము పరిశుద్ధంగా తీసుకురావడానికి కృపాకరకుండా దాయిచండి బళ్ళ తీసుకోవడం ద్వారా అయా మనకు ఆస్కారం ఇచ్చినా జరుగుతుంది దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అతి ఒక్క బిడ్డ దాన్ని పొందుకునేలాగా జీవహారం మీరే ఆ మిమ్మల్ని గుర్తించి ఆయన మేము జీవించాలని కృపజ్ఞానం దయచండి గొప్ప దేవుడు అయ్యేసేయా నీకు వంద నాచలు వేసిన చదువుతాండి ఇటు దాన్ని అయితే మాకు నీకు వంద నాచలు వేసిన చదువుతాండి ఇజ్రాయల్ ప్రజలు జీవించినట్టుగా మేము జీవించకూడదని పరిశుద్ధంగా మేము జీవించాయా నీ మీదనే విశ్వాసం పెట్టాదండి అయా మేము బతుకున్న ఏదైనా మీకోసం మీద చదువుతాండి అయా ప్రతి ఒక్క సేవ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఆయా మేము ఏదైనా జరుగుతాండి అయా విశ్వాసంలో మేము ముందడుగు చదువుతాండి మంచి ధైర్యంలో మాకు దయచేమని ఏ సినిమాలో పెడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధరావు బ్రదర్ ప్రేజ్ అంశాల కోసం ప్రార్థించండి పరిశుద్ధరా ప్రేమ కనికరం కలిగిన చూపగలిగిన మాత్రం సర్వాధికారి మీకు ఎంత అనుస్థితులు స్తోత్రంలో ప్రభావం గడిచిన కలమంతా కూడా ప్రాబ్ మేము అనే కొత్తతో హారమైనటువంటి ప్రేమ కనికరం ఉంటుందండి కాచి కాపాడి ప్రేమిస్తు మమ్మల్ని ప్రభావం సజీవంగా ఉంచి ఈ సన్నిధిలో ప్రభా ఎదుటిగా చేరి స్థితి ప్రభావ స్వరం విని మీకు మొరపెట్టుకునే గొప్ప ధన్యతను స్తోత్రాలు చూపిస్తున్నాం మీ తండ్రి రాత్రికాల సమయంలో ప్రభావ మీ వాక్యం ధర మాతో మాట్లాడేందుకే స్థితిలో స్తోత్రాలు చెందిస్తున్నాం తండ్రి ఆయన ప్రభావిత విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకుంటున్న వాక్యం సెలవు ఇచ్చినారు ప్రభావ అందుకే నా ప్రభావిలో ఆ పాపశాపల నుండి ప్రభావం అందరినీ పరిశుద్ధపరచున్నారు అతని మీ శక్ ధర్మము బలపరుస్తూ ఉన్నారు తల్లి లోకం అన్ని కూడా ప్రభా క్షేమైనవి తల్లి క్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడద్దు అక్షయమైన ముందు ఎదుకమున్నారు ప్రభావ ఎందుకంటే మేము అక్షయమైన వాటిని వెదకల్లా క్షేమైన వాటి గురించి మేము అతన్ని చింతించొద్దు బాధపడొద్దు ప్రభావ కాబట్టి తల్లి అక్షయమైన వాటిని వెదుకుతూ ప్రభావ మీ రాజ్యాన్ని నీటిని వెదకడానికి మాకు సహాయపడండి ప్రభావ మీకు చిత్త అనుసారంగా మేము సహాయపడండి తండ్రి అయిన ప్రభావ అందరూ నేను అందుతున్న మారు మనిషి పొందుతాము అందరూ నిత్య జీవితం కొంత చిత్తం ప్రభు కాబట్టి తండ్రి మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నారు ఇంకా అనేక కూడా మీరు నెరవేర్చారు గొప్ప దేవ తండ్రినైనా ప్రతి బలహీనతను తొలగించి మొదలైన ప్రతి నవేతను తొలగించాను కాబట్టి జీవితాన్ని బాబా మీకు నమ్మకమైన జీవితం నేను జీవించడానికి సహాయపడాను కానీ ప్రభావ మాకు అనుగ్రహించి కానీ నేను రాజ్యాన్ని నీకు వేదిక అనుభవాన్ని మాకు దాయించి బాబా ఏ విషయంలో కీళ్ళకుండా కట్టుకుంటుండగా ప్రభావ తన్ని ముందుకు పోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్ర మీ పాదాలు చుట్టూ మొదలు పెడుతున్న మీ జ్ఞాపకం చేసుకోండి సిల్వస్ జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభావ తన కన్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి నా ప్రభావ తను ఎటువంటి స్థితిగతులు తరీరు ప్రభావ తండ్రి వారు మనసు రక్షణ లేని వాడితే ప్రభుత్వ రక్షణ అనుగ్రహించండి కుటుంబంలో మీ పనుల శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తుంది కుటుంబం అందరూ కూడా ప్రభావ రక్షణ రావడానికి సహాయపడండి అదే తండ్రి రవిచంద్ర ప్రజన్ని బట్టి తాతిస్తున్నాం తండ్రి తనకున్నటువంటి ల్యాణ కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నింటిని బట్టి విపాదాలు మొరబెడుతున్నాం ప్రభావ అన్నింటినీ ప్రభావ మీరు ముట్టండి తాకండి సంపూర్ణ ఆరోగ్యంతో ఇచ్చింది తన కంటి ఆపరేషన్ విషయంలో కూడా ప్రభావ మీరు గొప్ప కార్యం సంపూర్ణమైన మారు రక్షణ మీరు అనుగ్రహించండి రాజ్యాన్ని ప్రభావ తండ్రి వీటిని వెదికే వ్యక్తితో తను మార్చండి తన కుటుంబంలో ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేస్తుంది మీ పనులకు శాంతి సమాధానం ఇచ్చింది ప్రతి చోట ప్రభావాన్ని సాటిని నీళ్ళు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తను కుటుంబీతో అంతా కూడా మారు మనిస్పొంది రక్షణ పొందడానికి సహాయపడండి అభివృద్ధి ప్రభావ కామసిస్టెంట్ రాజేశ ప్రార్థిస్తున్నాం తండ్రి వారు క్యాన్సర్ తో పోరాడికెళ్ళి ప్రభు మీరేసిన ఆయన జ్ఞాపకం చేసుకోండి మొట్టని తాకండి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ప్రభావ తండ్రి వాళ్ళ ప్రభావ చిన్న ప్రతి క్యాన్సర్ కణం నుంచి మీరు విడిపించారు ప్రభావ తన వారి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం దయచేయడం ప్రభావ ఎంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ప్రభావ కావాల్సిన ప్రతి అవసరం సక్రమశ్వరం నుంచి అనుగ్రహించుకొని ప్రార్థిస్తుంది కుటుంబానికి కావలసిన ఆదరణ దయచేయమని నా ప్రభావ కుటుంబాల ప్రతి అవసరం మీరు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం అండి యూనిసిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ యూనా సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి తన పక్షవాతంతో బాధపడుతుండగా ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ సంపూర్ణంగా ముట్టండి కాకని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం నెమ్మది దయచేయడం ప్రభావ తను తన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వాళ్ళ చదువులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ దుష్ట సహవాసం మంది దుష్ట సాంగత్యం మంది వెళ్లకుండా ప్రభావ మీ సహవాసంలో తండ్రి మీతోనైనా నడుస్తూ సహాయపడండి నాన్న ప్రభా కుటుంబానికి అవలసిన ప్రతి అవసర తీర్చిస్తున్న ప్రభావ మీరే కుటుంబాన్ని తోడుగుండమని ప్రార్థిస్తున్నాను బిడ్డని తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తన దగ్గర మొరపెడుతున్నాం తన కాళ్ళకి సర్జరీ జరగాల్సింది ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకున్న ఆటంకాలు తొలగించింది తను సంపూర్ణ ఆరోగ్యం దచ్చింది ప్రభావ తండ్రి నన్ను కావాల్సిన ప్రతి అవసరత కడితే మీరు నా తండ్రి అధివృతికి తండ్రి నైనా ప్రభవ తన బట్టి మీరు చింత మొదలు పెడుతున్నాము తన చేయిన ఇన్ఫెక్షన్ ప్రభావం తొలగించండి ఎఫెక్ట్ ఇస్తున్నాము సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రభావ తండ్రి నేను పాపకు తండ్రి మీ దయ మర్చి నాలుగు మంది వయసున్న మీటి సహాయపడండి తండ్రి నైనా ప్రభావ తన ట్రీట్మెంట్ అవసరత మీరు అనుగ్రహించడానికి రాసిస్తుంది సాధిస్తున్నాం తల్లి తన వ్యాప్తం చేసుకునండి తల్లి ప్రభా ప్రతి ఆల్కహాల్ స్పిరిట్స్ నుంచి ప్రభావ మీరు విడిపించండి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించి చీకటి శక్తి అంధకార శక్తి నుంచి విడిపించండి దృష్టిని బంధకాల నుంచి విడిపించి ప్రభావ రక్షణ తగినట్లుగా నా ప్రభావ మాకు తగినట్లుగా జీవించడానికి సహాయపడండి వాక్యానుసారంగా జీవించడానికి సహాయపడండి తల్లి ప్రభా తల్లిదైనా ప్రభావ మీ సాక్షిగా ఆయన నిలబడకు ప్రోత్పించండి లోక అలవాట్ లాంటి లోక ఆచారాలు ప్రభావ విడిచిపెట్టి ప్రతి దృష్టి కోరిక విడిచిపెట్టి ప్రభావం ఏదో జీవించడానికి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా సామ్యం బ్రదర్ని బట్టి ప్రాధిస్తున్నాం తండ్రి హెడ్నీ ఆపరేషన్ తల్లి సర్జరీ సక్సెస్ కావడానికి మీకు చూపించండి కావాల్సిన అవసరం ఆటంకాలు తొలగించండి ప్రభుత్వ మీరే నైనా తోడుబడి మనకు ప్రాదూషణం కానీ గొప్పగా మీ సాక్షిమైన నినామానికి మయంకరంగా పెట్టుకోవాలి అదే రీతిగా తండ్రి శివదాస్ బ్లడ్ క్యాన్సర్ శివదాస్ ప్రజలను బట్టి మీ పాద మొరుపెడతాను తన బ్లడ్ క్యాన్సర్ నుంచి అనుగ్రహించండి ప్రతి క్యాన్సర్ క్రమం నుంచి విడిపించండి సంపూర్ణ ఆరోగ్యం దయచండి కావాల్సిన ప్రతి అవసరం తగ్గ తీర్చండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి ప్రభావ నా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు రచించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రదీప్ సార్ మీ పాదాలు పెడుతున్నాం తల్లి వారిద్దరు వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభావ తల్లి వారి నా తండ్రి యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉంటుంది మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి ప్రభావ వారిని ప్రభావ మీరు చూపించండి నేను త్వరగా సహాయపడండి నా తల్లి నన్ను త్వరగా రికవరీ అయ్యి ప్రభావ తండ్రి నన్ను మీ సాక్ష్యం నామరండి ల్సిన ప్రతి అవసరత మీరు అనుగ్రహించండి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావా అదే రీతిగా తండ్రి చంద్రకళా సిస్టర్ ని బట్టి మీ పాద మొరపెడుతున్నాం ప్రభావ తన భయంకరమైన వ్యాధి నుంచి నేను విడుదల పొందాలని చెప్పారు కావా తన ఏ వ్యాధితో బాధపడుతుందో తప్పదు తండ్రి ఏదైనా ప్రభావ నేను మీ ముందు నిలబడలేదు మీరు జ్ఞాపకం చేసుకునే సంపూర్ణ స్వర్స్ అనుగ్రహించండి అప్పుడు మీరు గొప్ప కార్యం జరిగించండి కుటుంబం అంతా కూడా రక్షణ నుంచి రావడం సిస్టర్ ప్రభావ తండ్రి మీ సాక్షి అని నామానికి నేను నిలబడ్డాను అదే గిలీ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి జాబ్ నేను మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభాతాన్ని మీరు తోడుకుండండి మంచి జ్ఞానం దయచేయండి జాబ్ సెక్యూరిటీ అనుగ్రహించండి నా ప్రభావ తండ్రి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం దయచేయండి నా ప్రభావ మీ నామానికి మెయిన్ మీ పరిచయంలో వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం దాని కుటుంబాన్ని మీరే తోడు తండ్రి ఇందుకు ప్రియప్తున్న పాపం బట్టి బాధలు చెందా మొరబెడుతున్నాం తండ్రి నేను యాక్సిడెంట్ అయ్యే కాలు ఫ్రాక్చర్ అయ్యి ప్రభావం బాధపడుతుండే మీరు నాపకం ప్రతి గాయాన్ని కట్టి దోడో ప్రభా మీరే గాయాన్ని కట్టండి సంపూర్ణంగా నేను విషయలేషన్ అనుగ్రహించండి ప్రభా తండ్రి మీ సాక్ష్యం లామానికి మహిమకరంగా నిన్ను పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి తన ప్రభా ఇంక నా తండ్రి ఇంకెవరెవరైతే నా తండ్రి అనారోగ్యాలు రైతులు ఇబ్బందులు కూడా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తరువాత ఒక రీతి తండ్రి నాకు అభివృద్ధిలో ఉన్న ప్రతి ప్రదర్శన సిస్టర్స్ నిన్ను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం ఎమ్మెదని అగ్రహించి ప్రభావ వారు చేసే పనులలో ఉద్యోగాల్లో వ్యాపారాలు మీరు తోడుగా ఉన్నారు ప్రతి చోట ప్రవాహం వారిని మీ సాక్షిలో మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి ఉద్యోగాల్లో కుటుంబంలో ఆటంకం తొలగించి తర్వాత ప్రతి ఒక్కరు తండ్రి మీ పిలుపుని తగినట్లుగా జీవించి సహాయపడదు మీ నామానికి మహిమకరమైన పరిచయం చేయడానికి సహాయపడదు తండ్రి మీ నామాన్ని గణపరిచిన ప్రవాహ తండ్రి మీ సాక్షిని నిలబడ్డానికి ప్రాథండి ఇంతవరకు తండ్రి ట్రేడ్ మీటింగ్ సహాయపడుతూ వచ్చినాన్ని చెల్లిస్తూ ప్రతజ్ఞతలు చెల్లిస్తూ స్థితి మహిమ ఘనత ప్రభావం తండ్రి మీకు అర్థం పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థితించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయిని మన ప్రభు నే శిక్షిస్తే ఒక కృప కంపనము ప్రేమ సమాధానం మనందరికీ అన్న శ్లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి సదాకాలం చూడండి నడిపించిన